ఎక్కడిది ఆ చెట్టు సో మళ్ళీ ఆ చెట్టుకు పోతుంది ఇదంతా సరేనే నీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అక్కడ నువ్వు ఎవరన్నా కానీ అయ్యా నేను సుందర సత్సంగం నేను చూస్తాను జనం నువ్వు ఎక్సలెంట్ అనుకో సుందరచిత వెరీ గుడ్ మనం ఇంకొక విధంగా అనుకో ఏమి యూజ్ లేదు ఇల్లు తయారు అనవసరం ఎక్కడో ఉంటాను రూమ్ లో కూర్చోండి జిట్లన్నీ నాకు ఇది కర్మ ఎవరి మధ్యలోకి పోతాను చెప్పండి ఎక్కడైనా తిరగక చూశారా చిన్నప్పుడే తిరగల నేను అర్థమైంది ఎక్కడో ఎప్పుడైనా నాతో రూమే అర్థమవుతుంది ఎక్కడన్నా రూమే ఇది కనుక రేపు వెళ్ళినప్పుడు అయ్యా తమరు ఎట్లా బిహేవ్ చేస్తారో ఎందుకని మాకంటే కూడా అస్మత్ ప్రశస్త శ్రేయ శ్రేయ కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణ బ్రాహ్మణ అమజ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు చూడు ఆ గురు నాకన్నా గొప్ప వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఒక్క కుర్చీయే ఉండింది అనుకో నువ్వు కూర్చోని హలో శిష్యుని అబ్బా ఎంత నేర్పించాడు అండి ఆయన ఎంత మర్యాద అందువల్ల నువ్వేం చేయాలంటే త్వయాసనే ప్రశ్వసివ్యం ప్రశ్వసనం ప్రశ్వాస శ్రమాపనయ చూడండి శ్రమాపనయ శ్రమ అపనయ ఆయన శ్రమను పోగొట్టడానికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా మనం లేచి వాళ్ళకి ఆసనం ఇవ్వాలి అది కూడా చెప్తున్నాడు గురువు ఇంక వీడి మీద ఎంత నమ్మకం ఉందో చూడండి ఎందుకో తెలుసా మరి ఇన్ని బోధించినప్పుడు ఎందుకు నమ్మకం లేదంటే శతమర్కటాన్ని అది ఇంకేం లేదు వచ్చేది ఏంటంటే శత మర్కటహ తెలుసు కదా బ్రహ్మచారి శత మార్కటహా ఇది ఒకటి ఉంది కదా జన్లో మీరు విన్నారు కదా ఆ రోజులు అనేవాడు మమ్మల్ని కూడా చిన్నప్పుడు అనేవాడు ఇప్పుడు అన్నా లేదు శత అని అంటే వెయ్యి కోతులుగా ఈక్వల్గా ఉంటాడు అని పెళ్లిగాడు అందువల్ల వీడు అక్కడికి వెళ్లిన తర్వాత ఏం చేస్తాడేమో నేను ఇంతే తెలియని కాదు ఇవి పెద్దవాళ్ళని గౌరవించాలి కదా చూడు మాతృదేవబాబా పితృదేవబావా ఇవన్నీ మళ్ళీ రిపిటేషను ఇవన్నీ చెప్పాడు ఇదంతా ఎట్లాంటిది అంటే పిల్లలకి ఇప్పుడు పోతున్నారో ఎక్కడికి పోతున్నాడు కలకటాలో చదవని పోతాడు పిల్లని పోతాడు చదవాలని అన్ని వాడి చెప్పాల్సిన అంతా ఇచ్చి చెప్పాల్సిన చెప్తాడు రాత్రి అంతా వాడిని నిద్రపోలేడు వాడు నెక్స్ట్ డే ట్రైన్లో నిద్ర పోవాల్సింది రాత్రి అంతా వాడు ఏ పడుకున్నాయని చెప్పావు కదా చాలు అది కదా అయితే ఆవకాయ జాడీ మర్చిపోతా పెట్టుకుంటాను లేమ ఆవకాయ జాడి ఉందగానే తీర రైల్వే స్టేషన్ పోయి అక్కడ అన్నీ ఫాదర్ అక్కడ లీడొస్తాడు రెండు పండ్లు కొనుక్కొని వస్తాడు ఈ లోపల మదర్ ఆవకాయ మర్చిపోవాకు రోజు నీకు ఇష్టం కదా వేసుకొని చిన్న ఆయన బాగా సరేలేమమ్మా ఆవకాయ ఆవకాయ చెప్పేవాడు ఎక్కాడు ట్రైన్ పోతా ఉంటుంది చూడు పోతా ఎందుకంటే అప్పుడు ఆవకాయ దిన చెప్పడానికి టైం ఉండదు ఎందుకంటే ట్రైన్ పోతా వాడులా అప్పుడు జీవిడికి ఆ నా కొడుకు ఎంత జ్ఞానం నేను ఇట్లా అంటాను వాడు అట్లా ఇవన్నీ చెప్పదు నిద్ర పట్టకుండా చెప్పిన పోతా ఉన్నాడు కనుక రే మాతృదేవోవా రే పితృదేవబోవా అర్థమైందే కొన్ని హింట్స్ కాబట్టి పెద్దల్ని గౌరవించాలి ఇది చాలా ఇంపార్టెంట్ పెద్దల్ని గౌరవించాలి పూర్వ రోజులు ఇవన్నీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి ఫస్ట్ ఏం చేసేవాళ్ళు పూర్వం ఇప్పుడే చండాల చండాల పరమ చండలు చండాల చండాల చండాల చండాల రాగానే అంకల్ అంకల్ ఇ పూర్వ రోజుల్లో రాగానే ఏం చేసేవాళ్ళు తెలుసా ముందు రాగానే ఇంట్లో వాళ్ళు అక్కడి నుంచి వస్తుంది రాగానే వాళ్ళకి ఎదురుకుండా వెళ్ళి బాబుగారు రండి మామారు రండి రండి ఇప్పుడే వచ్చారు రండి అని పిలుస్తా ఉంటారు వెంటనే అంటారు ఇదిగో ఆ పేరు ఇదిగో ఇదిగో అర్వతులు ఇప్పుడైతే దాంట్లో సగం కట్ చేసి సర్ర సర్ర వచ్చినాడు ఈ సారా సర్రండి ఆమె సర్ర అంటే తెలి పేరు సరోజ వారిపో సరోజ అని పిలవలేదా సర్రు సుర్రు ఆవిడ సర్రు అంటే ఆవిడ అక్కడి నుంచి అన్నీ చండాలం అందువల్ల పోయి రెండు బావగారు రెండు మామయ్య రెండి లోపలి రెండి ఆవిడ చెప్పగానే వెంటనే ఆవిడ ఇదిగో మామయ్య వచ్చాడు అనగానే ఆవిడండ వెంటనే ఏదన్నా చేతిలో తడేసి వెంటనే చెంబుతో నీళ్లు తీసుకుని బయటే ఉంటారు ఇది కదా మన సంస్కృతి ఇదే మేము చిన్నప్పుడు చూసింది వాళ్ళు కాళ్ళు కడుక్కొనేటప్పటికీ ఈయన చెంబు తీసుకుంటే ఆ కాళ్ళు ఒకసారి కడుగుతారు కూడా వాళ్ళు కాళ్ళు కడిగేటప్పటికీ లోపలికి వెళ్ళి శుభ్రంగా ఇలా పట్టుకొని పట్టుకొని వచ్చింది ఇప్పుడా ఇది ఇంకా అటవర్చు వస్తే అప్పుడట్ల కాదు ఇది ఇలా పట్టుకొని వచ్చేవాళ్ళు ఇలా పట్టుకొని వస్తారు ఆయన తీసుకొని మంచి అంటే వచ్చిన వ్యక్తిని ముందు చల్లపరచు అదే ముందు చల్లపరచు కూర్చుని అవును ఇంట్లో మేము చూసాం ఇవన్నీ ముందు ఆయన పోయి ఇటు చూడు వెంటనే ఇప్పుడు తీసుకొచ్చి ఆ తర్వాత మాకుండేది పని మళ్ళీ ఆయన కూర్చుంటేనే ఇటు చూస్తాడు మా ఫాదర్ మేము చిన్న వాళ్ళం పాపం వాళ్ళ వద్దులేనాయ అంటే మళ్ళీ ఏంటి వాళ్ళు అంటారు చిన్నపిల్లలు చెడ్డ వేసుకుని గాయలు రాదు ఏమి ఎందుకంటే పెద్ద చేతులకైతే గాలి వస్తుంది చిన్న చేతులకి ఏమస్తుంది శంకరాచార్యులకి సరతారు చూడండి అట్లా ఇప్పుడు పీఠాధిపతులు వస్తే నాకు భలే ఆశ్చర్యం ఉండదు వస్తే పక్కన ఎవరు ఉంటారు ఇంత పెద్దది తెచ్చుకోండి నేనైతే కొడుతున్నా గాలి కావాలి మనకు ఏది అంతే అట్లే అంటే అది మర్యాద కాదు కానీ పూర్వం కాదు పక్క వాళ్ళు వచ్చారు కదా ఎండలో ఫ్యామిలీకి పూర్వం ఫ్యామిలీ వేసి ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన రావడమే పెద్ద వరుణదేవుడు వచ్చిన మనం చిన్నపిల్లలు చెడ్డ వేసుకొని ఇట్లంటే అని దీంట్లో చాలా ఉంది కనెక్షన్ చాలా సంబంధం ఉంది ఇక్కడ విసురుతా ఉంటే మధ్యలో ఉండవు మెల్లగా మన నొప్పులే చిన్నపిల్లలు కదా నొప్పులు వేస్తే వెంటనే ఫాదరు ఒక్కోసారి ఆయన కొట్టేది కరెక్ట్ పొజిషన్లో అనలేం కదా చిన్నపిల్లలు తెలుగు పాడు ఎందుకులే బాబా ఎందుకులే చిన్నపిల్లవాడు ఈయన ఆయన ఇట్లే పర్వాలేదులే పెద్దవాళ్ళు చేస్తే మంచిది ఫరే ఇసురు భాయ్ కానీ పాప అట్లాంటిది ఆయన ఎట్ల పోతే ఈయన ఒక అణం ఇస్తాడు పాపం చిన్నపిల్లవాడు ఇచ్చినాడు కదా ఈయన అది కూడా ఎట్లా తెలుసా ఇట్లా ఇస్తుంటాం కదా ఆ చెయ్యి తీసుకుని ఇట్లా పెడతాడు మళ్ళీ ఆయన తిడతాడేమో మనం కూడా ఏం తిరిగినట్టుగా నిన్న ఎంత ప్రేమలండి ఇవన్నీ ఇప్పుడుండే పిల్లలకి ఏం తెలిసి ఎంత వాళ్ళకి ఏం తెలిసి ఇవన్నీ మనం అనుభవించాము చిన్నప్పుడు అర్థమైంది అందుకని పిల్లలు కూడాను విసురుతూ ఉండడం పెద్దలకి సేవ చూసుకోండి మీరు ఇది మన సంస్కృతి ఒక్కసారి మీరు భాగవతానికి వెళ్ళండి ఎక్కడ రాశాను నేను అక్రూరుడు వచ్చినప్పుడు గోకులానికి కంసుడు పంపించినప్పుడు నంద యశోదర్ ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత నందబాబా మాట్లాడిన తర్వాత లోపలికి వెళితే బలరామకృష్ణుడు ఇద్దరు వెళ్లి పాదసేవ చేస్తారు చూసారా విశ్వామిత్రుడల్లా పడుకుంటే రామలక్ష్మణులు పాదశ అక్కడే వచ్చింది అది కౌసల్యాసు అక్కడ వచ్చింది కనుక తీసుకుపోతూ ఉంటే తాటక సంహారానికి మార్గ రాత్రి పడుకుంటే అరణ్యాల్లో నది తీరల్లా పడుకుంటే రామలక్ష్మణుడు సేవ చేస్తుండేది విశ్వామిత్రుడికి విశ్వామిత్రుడు తెలుసు సాక్షాత్ భగవంతుడు రాముడని కాని శిష్యుడు కాదడానికి లేదు దనం పెట్టలేడు విశ్వామిత్రుడు పెట్టాలని ఉంది పెట్టలేడు అందువల్ల పడుకోనుంటే వాల్మీకి మహర్షి అలా పడుకోనుంటే ముందుగా శిష్యులు లేవాల్సింది బోనిచ్చి దళం పెడితే బాగుండని గురువులేస్తాడు విశ్వామిత్ర మహర్షి ఎందుకని ఆయన లేచాడంటే మళ్లీ పెట్టబాడు లేచి చూస్తే రేడియం ఎట్లాగైతే ఉంటదో వాల్మీకి మనుషు ఎట్లా విద్యుల్లత అంటాడు అంటే మనకు అలారం పీసున్నదనుకోండి దాంట్లో రేడియం కనపడుతుంది కదా చీకట్లో ఆ విధంగా రాముడి యొక్క దేహంలో నరాలన్నీ తెలుస్తున్నాయట పచ్చగా నరాలన్నీ కనపడుతున్నాయట్యమానంగా అందుకని ఉత్తిష్ట నర శార్థుల పురుష వ్యాఘ్రమ ఇట్లా ఎవరుంటారు ఈ విధంగా కర్తవ్యం దైవమాహిక అని విశ్వామిత్ర మహర్షి రాముణులేటువంటి పరిస్థితి అర్థమైందా ఇవన్నీ కూడా మనకు సంప్రదాయంలో వచ్చినటువంటివి నెక్స్ట్ శ్రద్ధయా ఎవరికైనా దాతవ్యం దాతవ్యం చూచారా ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అందరి వల్ల మనం బ్రతుకుతున్నాం దాతవ్యం శ్రద్ధయా దేయం శ్రద్ధతో ఇవ్వాలి శ్రద్దతో ఇవ్వడం అంటే ఏంటో తెలుసా పుచ్చుకునే సంతోషపడాలి దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే శ్రద్ధ మనం ఇస్తామని ఆయన చేసే ప్రేమతో పెట్టాలి ఏది కూడా ప్రేమతో ఇవ్వాలి శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం శ్రద్ధగా ఇవ్వాలి దాతవ్యం అశ్రద్దతో నా దాతవ్యం శ్రద్ధ లేకుండా ఎప్పుడు ఇవ్వకూడదు శ్రీయాదేయం శ్రీయాదేయం శ్రీయా నీ కెపాసిటీ ఎంతో నీ శక్తి ఎంతో అది ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఇప్పుడు కోటీడను ఆయన పది పైసలు ఇచ్చాడు ఏది కెపాసిటీ కూడా చూసుకోవాలి అర్థమవుతుంది అందువల్ల ఎవరైనా పోతే గోపజ్జీ మీకుంటదేమీ అనుభవం ఎక్కడికన్నా కొత్తది చెప్తా అని మీ తెలిసిందర ఎక్కడికన్నా చందాలు పోతారనుకోండి పోతాను ఏమండి ఇట్లా జ్ఞానాజ్ఞం చేస్తున్నావు మీరెంత చందాలు ఇవ్వాలి సార్ మంచిదే ఆయన ఎంత ఇచ్చాడు నీకెందుకు ఆయన ఎంత ఇచ్చేది నీకెందుకు వీళ్ళేం చేస్తారా చందాలు ఇవాడు తెలుసా ముందే ఆ రాజ రాయరు మహారాజ పోషకులతో రాస్తారు ముందు ఎందుకో ఎందుకో తెలుసా మొదట ఆయన ఐదు రూపాయలు రాసినట్టు అందరు ఐదే లేక మూడు రెండో ఒకటో ఆరు రూపాయ అట్లా అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మొదటతో ఎవరి దగ్గర అయితే వెళ్తారో ఏంటి అంటే లేదు సార్ అంత లేదా ఐదు సార్ పదివేలు ఏంటి సార్ ఐదు వేలు మీరు పదిహేయండి ఐదు ఇస్తున్నారు కానీ అదేంటి అదేంటాడు లేకపోతే అందరూ ఇంకా ఐదే ఇస్తారు అందువల్ల రెండు పుస్తకాలుంటాయి నంబర్ టూ అకౌంట్ దీంట్లో కూడా చందాల్లో కూడా కాబట్టి వాళ్ళెంత ఇచ్చారు వీళ్ళెంత ఇచ్చారు అంటే ఇప్పుడు నేను ధనికుణ్ణి నేను నా స్థాయిని బట్టి నేను ఇవ్వాలా పాపం ఎవరు పాపం పేదవాడు ఉన్నాడు ఆయన రూపాయి ఇచ్చాడు నేను అదే ఇస్తానంటే నువ్వు అదే అవుతావు అందువల్ల చూసిన విషయాలు హ్రిదేయం సిగ్గు ఇచ్చేటప్పుడు మనం ఎట్లా ఇస్తే ఇచ్చేటప్పుడు పది మందిని పిలిచి రెండు సార్ రెడీ దట సిగ్గుపడుతూ ఇవ్వారట హ్రియాదేయం హ్రిగు సిగ్గు ఏంటండి సిగ్గు దేనికి అయ్యో ఇంత మంచి కార్యానికి ఇంకా ఇవ్వలేకపోయాని పరమాత్మ నాకు ఇంకా అవకాశం కల్పించలేదే అని సిగ్గుపడుతూ ఈ మాత్రమే ఇచ్చానే ఇంకా ఇవ్వలేకపోయానే హ్రియా దేయం అలా సిగ్గుపడుతూ ఇవ్వడం చూడండి భియా భియా భీ దేయం భయంతో ఎవరిని చూసి శాస్త్రాన్ని చూచి శాస్త్రాన్ని చూచి భయం సంవిధాయం జ్ఞానం సంవిత అంటే జ్ఞానం కాబట్టి ఇచ్చేటప్పుడు అర్థం చేసుకుని ఇస్తూ ఉండాలి ఎవరికిస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు ఇదంతా కూడా జ్ఞానపూరితంగా ఇవ్వాలి శతహస్త సహస్రహస్తే పాడచ్చేమో గాని వేదం సహస్రహస్తరా నిన్న దూచారా అబ్బాయి సంపాదించురా నువ్వు ధనాన్ని అంతేగాని భోత్సైన ప్రమది తవ్యంభూతి విభూతి వెల్త్ కాబట్టి నాకు సరిపోతుంది అని శక్తి ఉండకూడదు భూత్ ప్రమది తవ్యం నేను సంపాదించాల ఎందుకని శతహస్త రెండు చేతుర్థ కాదు శక్తి ఉంది గనక శతహస్త దేనికి అధర్వణ వేదం వెయ్యి చేతులతో సంపాదించు నాకు చాలు అండి నాకు చాలు సాంబారు చాలు ఇది కాదు శతహస్త సమాహారం వంద చేతులతో సంపాదించు సహస్రహస్త వెయ్యి చేతులతో మనకు తెలుసుది ఏది శతహస్తహస్త మనకు సమాహార సంఖ్య మనకి ఇది తెలుసు వంద చేతులతో సంపాదించడం వెయ్యి చేతులతో దాచుకోవడం ఇది మనది కాదు కాదు వంద చేతులతో సంపాదించేది వెయ్యి చేతులతో వినియోగం చేయడానికి స్వామిజీ అనుకూలం అంటే చేయగలం గాని ప్రతికూలం దీనికి శాస్త్రంలో మాట అర్థమైంది अनुकूले विधो देय अधो देशय यूले विधेय यब देय इवने चूसरा మనం ఏదైతే ఇస్తున్నామో దేయం శ్రద్ధయా దేయం అశ్రద్దయాదేయం ఉందో ఇది అనుకూల పరిస్థితులా ప్రతికూల పరిస్థితి నోనో అనుకూలే విధో దేయం ఎందుకో తెలుసా అయ్యా అనుకూలంగా ఉందనుకో విధి అది అనుకూలే విధో దేయం విధో అనుకూలే విధి గనక అనుకూలంగా ఉంటే నీకు డబ్బు బాగుంది అనుకో దేయం ఇచ్చేసే ఎందుకని యత పూరయిత హీకు అనుకూలంగా ఉంది నువ్వు ఎంత ఇచ్చేస్తా ఉంటే హరి పరమాత్మ దాన్ని నింపతా పోతాడట ఎందుకు తెలుసా విధి అనుకూలంగా ఉంది గనక చూడ అనుకూలే విధో హరి చాలా మందికి ఉంది ఈ అనుభవం పెడతా ఉంటే వస్తా ఉంటది ఏం పద్వారా పెడతా ఉండడమే వస్తా ఉండడమే ఇస్తూ ఉండడమే వస్తూ ఉండడమే కాబట్టి విధి అనుకూలంగా ఉందనుకో అనుకూలే విధవు దేయం విధి అనుకూలంగా ఉంది కనుక పర్వాలేదు ఎందుకని నువ్వు ఎంత ఇచ్చినా నిండుతూనే ఉంటది प्रतिकूले विधोदेय येवे प्रतिकूल में उधि अब इच्छे पटक निवक विधि अकूल उ నువ్వు ఇచ్చేస్తూ ఉంటే పరమాత్మ నింపేస్తాడు ఒకవేళ కనుక విధి ప్రతికూలమై పొయ్యే టైపు వచ్చిందనుకో నువ్వు పట్టుకున్న ఆగద గనక ఎలాగూ పోతుంది గనక దానం చేసే అంటే ఇవన్నీ కూడా మంజులమైన భావాలు వీటి అర్థం ఏంటంటే ఆ సమర్పణ భావం లేనిటువంటి వాడి హృదయంలో సమర్పణ భావాన్ని నింపడమే దీనికి ఉద్దేశం అంతేగాని ఇవ్వడం పుచ్చుకోవడం ఇది కాదు హృదయం ఎప్పుడు విశాలంగా ఉండాలి ఉంటే లేకపోతే లేదు కానీ హృదయం మాత్రం ఉండాలి కనుక ప్లీజ్ కర్మ చెప్తానండి మీరు పలకాలి పడియ కమన్ సంవి అధయదితేచిత్సా స బ్రామణ సమ్మర్శిణ యుక్ ఆయుక్త అలూక్షాధర్మకారన్ తేధ అథ అ అంటే ఏం ప్రవర్తమానస్యా ఈ విధంగా ప్రవర్తిస్తూ